వెడ విచారాలు వద్దు విష్ణుడితడే ఎడయని వరములిచ్చి దేవుడే ము బలభద్రునికి మూర్తి నిల్చినవాడు సన్నిధై మునులచే పూజగొన్నవాడు చెన్ను మీరు శేషాద్రి శిఖరమైయున్నవాడు ఇన్నిటికెక్కుడైనవాడీదేవుడే చదువులలో చెప్పి స్వయం వ్యక్తమైనవాడు కదిసి గుహుని సేవ గైకొన్నవాడు వెదకగా సురలకు విశ్వరూపై ఉన్నవాడు ఎదుట కానగవచ్చి నీదేవుడే తొండమాం చక్రవర్తితో మాటలాడినవాడు నిండుకొని పెద్దలకు నిధైనవాడు అండనే శ్రీవెంకటేశుడు అలమేలు మంగతోడ ఎండనీడ కన్నులవాడీదేవుడే